సుాశివ సమార శంకరా్యమాదాపర్యంకాం వందేపరపరా ఎక్కడున్నామండి మనం గజగా విన్నావా అనండి ఎవరైనా ఇలాగే అనాలిపోయినసారి దీన్ని బట్టి ఏం తెలిసింది మన లోపల ఉన్నటువంటి ఏ గుణ ప్రభావం గుణంతోనే మనం మనం మాట్లాడతాం మాటలు మనం మాట్లాడేటప్పుడు మన మనసులో ఏ గుణమైతే ఉంటుందో ఆ గుణంతోనే మనం స్పందిస్తాం కాబట్టి మానవులందరూ కూడా ఈ మూడు గుణాలతో వ్యవహరించేటటువంటి మానసిక వ్యవస్థ నుంచి నేను సాక్షిని నా మనసుకు నేను సాక్షిని అని గ్రహించాలి గ్రహిస్తే ఒక ప్రయోజనం ఉంది మూఢత్వం పోతుంది అండి గ్రహిస్తే ఒక ప్రయోజనం వస్తుంది ఏమిటా మనకున్నటువంటి మూఢత్వం పోతుంది కొన్నిసార్లు చెప్పారు మానవుల్ని మూడుగా వర్గీకరించారు అని అజ్ఞానులు మూర్ఖులు మూఢులు అజ్ఞానులు అంటే తెలియనివాడు అసలేమి తెలియనివాడు ఎందుకంటే బాల్యావస్థ వరకు అజ్ఞానావస్థ వల్ల తెలియకుండా ఉంటాం మూర్ఖులు అంటే ఎవరు వాడికి తెలీదు చెబితే వినడు మూర్ఖుడంటే ఎవరు వాడికి తెలీదు ఒరే బాబు ఇది కాదురా నాయన అని చెప్పి చెప్పినా కూడా చెబితే వినడు అర్థమైనా మరి మూఢుడంటే ఎవరు వింటాడు కానీ మారలేడు మూఢుడు అంటే ఎవరంటే కొద్దిగా తెలివి ఉంది వీడి కొద్దిగా వింటాడు తెలుసు వీడికి కానీ ఆచరించడు పరిణామం చెందడు మారడు నాయన నీకు ఏమైనా తెలియదు ఏదైనా మనం కూడా ఇప్పుడు ఏదైనా చదువుతున్నాం అనుకోండి మనకి తెలిసినట్టే ఉండు కానీ నిజ జీవితంలో ఆచరించకపోతే మాత్రం అది ఎందుకని పూర్తి పరిజ్ఞానం లేకపోవడం వల్ల దాని మనకి పూర్తి పరిజ్ఞానం సాధికారత లేకపోవడం వల్ల ఆచరించేటప్పుడు అది అమలులోకి రాకుండా పోతున్నాను ఇది మూఢత్వాల్లో వచ్చినటువంటి చిక్కు కాబట్టి మూర్ఖుల్ని కానీ అజ్ఞానుల్ని కానీ మనం ఏం చేయలేము కొద్దిగా ప్రయత్నించి సాధనతో ఏం పోగొట్టుకోవచ్చు అంటే మూఢత్వాన్ని పోగొట్టుకోవచ్చు మన జ్ఞానస్వరూపం బుద్ధి వికాసం ఉంది కానీ అది ఏమైంది అంటే ఒక పరిమితమైనటువంటి లక్షణానికి అభ్యాస బలం వల్ల లోబడిందాం మనం సదా ఎప్పుడూ కూడా జగత్తులో ఉన్నటువంటి వస్తువులని విషయాలని స్మరించటం చేత మనం స్మరణ దేని గురించి చేస్తున్నావు అయితే వస్తువులు లేకపోతే విషయాలు ఈ రెండే ఇంతకు మించి ఇంకేం లేవు జగత్ వస్తువులు విషయాలు అంతేనా కదా మీరు అమ్మాయిని అడిగాలనుకోండి ఏ అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు అన్నాం అనుకోండి ఏం చెప్తుంది అయితే వస్తువులు అదే విషయాలు మనమైనా అంతే కదా ఇప్పుడు ఆ ఎనిమిదేళ్లకి ఈ యాభై ఏళ్ళకి ఏం మారావు ఏం మారలేదు కదా మరి ఇంక ఏం దానివల్ల ప్రయోజనం ఏమి ఇప్పుడు ఆ ఎనిమిదేళ్ళ అమ్మాయికి అదే వస్తువు అదే విషయం జగత్తు యొక్క సంగతి అదే యాభై ఏళ్ళు వచ్చినాయి మనకి యాభై ఏళ్ళు ఎనిమిదేళ్ల నుంచి యాభై ఏళ్ల లోపల అనేక వస్తువులను అనుభవించావు అనేక విషయాలను కూడా అనుభవించావు సుఖదుఖాలను తెలుసుకున్నావు కానీ జగత్ అంటే భ్రాంతి పోయిందా ఎందుకని ఆ వస్తువులు ఆ విషయాలు నీకు సుఖాన్ని ఇస్తాయి అనేటటువంటి బలమైనటువంటి అభిప్రాయం ఉండటం చేత అర్థమైనవి ఏదో ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా వస్తువు గాని ఒక విషయం గాని సుఖాన్ని ఇస్తుందా ఇస్తుంది అని మన బుద్ధి చెప్తుంది అందువల్లనే బుద్ధి దాని వెంబడపడి పోతుంది అర్థమైందండి లేకపోతే దాని వెంబడబడి పోవటం దానికి ఒక ఉదాహరణ చెప్తే మీకు స్థిరంగా చూస్తుంది ఏ విధంగా భజగోవిందం శ్లోకంలో మధురది ఏ శ్లోకంలో ఏముంది భజగోవి భజగోవిందోవిందజ మూఢమతే సంప్రాప్ సీ నక్షే భజగోవిందజగోవింద గోవిందం భజ మూఢభే డుకృంకరణే అన్న సూత్రంలో ఉన్నది ఏమిటంటే కృత్ అనే ధాతువు చేతనే ఈ ప్రపంచమంతా కూడా నిర్మితమైంది కృత్ కకారానికి ఒట్రశి ఈ కృత్ అనే ధాతువు ఈ సృష్టి నిర్మాణం అయింది ఈ ప్రపంచమంతా అకృత్ అనే ధాతువుతోటే కృత్ అనే ధాతు గురించే కర్త వచ్చింది కర్త లేకుండా జాగ్రత్త లేదు ఉందా లేదు కదా కాబట్టి కర్త కార్యము క్రియ అర్థమైందండి కర్త కర్త కర్మ క్రియ ఈ మూడు ఏర్పాటయ్యా అనమాట ఆ మూడు కకార శబ్దంతో ఉన్నాయి కర్త కర్మ క్రియా లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ లేదు కాబట్టి ఈ ప్రపంచం అంతా దేనితో తయారైందట కృత్ అనే ధాతువుతో తయారైంది కాబట్టి ఈ ప్రపంచం గురించి నువ్వు చేసే ఆలోచనలన్నీ కూడా ఆ మూఢత్వంతో చేస్తున్నావు ఏమిటి అందులో ఉన్నటువంటి మూఢత్వం అట నీలో ఒక అభిమానాన్ని ఒక మోహాన్ని మేలుకొలుగుతుంది ఏం జరుగుతుంది అక్కడ ఒక అభిమానాన్ని ఒక మోహాన్ని మేలుకొలుగుతుంది మోహం అంటే ఏంటి మోహం అంటే ఏమిటలు మోహాన్ని విభజిస్తే మూడు అవుతుంది ఏమిటది ప్రియ మోద ప్రమోద ప్రియ మోద ప్రమోదం ఈ మూడు కలిపితే మోహం అసలు ఈ మూడు మనలో ఉన్నాయా ఉన్నాయా లేవా ఏమిటవి ప్రియ మోద ప్రమోదాలు ఉన్నాయా లేవా దేని ఏడాలు ఉన్నాయి అయితే వస్తువు లేకపోతే వేసాయ అంతేనా కదా ఎండాకాలం మనం దారం కూడా పోతూ ఉన్నాం మామిడి పళ్ళు బాగా కనబడుతున్నాయా ఏం చేసాం అప్పుడు ఏం చేసాం అప్పుడు వస్తువేగా మామిడి పండు తింటే బాగుంటుంది అనే స్మృతి ఫలం మొదటి పనిచేసి పనిచేసి ఏం చేసావు మొదటిసారి ఏం చేయలేదు నేను వరుసగా మామిడి పళ్ళ పుట్టలు ఉన్నాయి మొదటిసారి అది ప్రభావంలో పడేలా చూస్తూ వెళుతున్నావు లైన్లో బుటలన్నీ వెళ్ళిపోతున్నాయి బుటలన్నీ వెళ్ళిపోతున్నాయి ఆగును ఆగును వాగును లోపల నుంచి అని స్ఫరణ అంటే మొదటి దశలో చూసినప్పుడు ఏంటి ప్రియం కాసేపడతారు అని ఓ బుట్ట దగ్గర ఆగిపోయింది బండి దాని అంతటా అదే అది మోదం ఎందుకని సగం అనుభవించేసావు అవరసగా చూచే దశలోనే సగం అనుభవించేసావు ఇప్పుడు యూత్ అంతా చేస్తాం నేను చేస్తానేమిటి ఖాళీగా ఉన్నారు ఏం చేస్తారు అందరు విండో షాపింగ్ ఏం కొనడు పైకి కిందకి మాల్లో ఉంటాడు ఏసీ మాల్ కాబట్టి ఎండాకాలం కదా మధ్యాహ్నానికి వెళ్ళినా మీరు ఏ సూపర్ మార్కెట్గానే వెళ్ళండి యూత్ అందులో ఉంటారు కాలేజీ యూత్ అందులో ఉంటారు ఏమీ కొనరు టాప్ టు బాటం తిరుగుతూ చూస్తారమ్మా కానీ మానసికంగా అనుభవించేస్తున్నాడప్పుడు అప్పుడు ఏమైపోయింది మోద లక్షణం వచ్చేస్తుంది తదుపరి ఏమైంది ఏదో ఒక దశలో అది ప్రమోదంగా మారిపోతుంది మారిపోయి దాన్ని అనుభవించితే గానీ ఇక తేరదు అనే నిర్ణయానికి వచ్చేస్తాడు వచ్చేం చేశాడు ఆ విషయాన్ని అనుభవించాడు ఆ వస్తువును అనుభవించాడు అనుభవించి ఏం తేల్చాడు ప్రియమనో అప్రియమనో మీకు రెండు నిర్ణయాలు వస్తాయి దాంట్లోంచి ఈ ప్రియం వర ప్రమాదాలు చేయమొస్తాయి అయితే ప్రియంలో కన్నా చేరుతుంది లేకపోతే అప్రియంలోకైనా చేరు ఈ హోల్సేల్ గా ఈ మొత్తం కలిపితే మోహం దీని మొత్తం పేరు ఏమిటండి మోహం కాబట్టి మానవుడు ప్రయత్ని ఈ మోహం వల్ల ఏర్పడినటువంటి మూఢత్వాన్ని వదిలిపెట్టాలి దానంతటా అది పోదు ఎలా నిరూపితమైంది ఎనిమిదేళ్ల వయసు యాభై ఏళ్ళ వయసు వరకు ఏం పోయింది ఎది పోలేదుగా అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది ఎనభై ఏళ్ళు వచ్చినా అదేమన్నా పోయిందే పోలేదు కాబట్టి దీని బట్టి ఏమర్థమైంది ఓ వయస్ పరిమాణంతో అంటే బాల్య యవన కౌమార వృద్ధాప్యాలలో నేను పరిణామం చెందుతున్నట్టు కనబడుతున్నదే కానీ వాస్తవానికి పరిణామం చెందుతాను నా అజ్ఞానం అజ్ఞానంగానే ఉడిపోయింది నా మోహం నా మోహంగానే వండుతుంది ఎప్పుడు ఇది ప్రభావితం అవుతుంది మరి నిజంగా నీకేమైనా ఉపయోగమా ఉపయోగం లేదు అసలు మోహం ఉండాలా వద్దా మానవులందరికీ జీవులందరికీ ఉండాలా వద్దా ఉండాలా ఎందుకు ఎందుకండి ఈ మోహం వల్ల ప్రయోజనం ఏమి మోహం ఉండాలా అక్కర్లేదా సృష్టిలో ఎందుకుండాలి అంటే మన లోపల కాంక్ష బలంగా లేకపోతే ఏ ఏ పని చేయబూనుకో అనమాట కాంక్ష అనేది బలంగా లేకపోతే దాన్ని సాధించాలనే బలమైన ప్రయత్నం నీలో పుట్టదు పుట్టాలి అంటే ఇది ఉండాలి కానీ తగాద ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది దాని ఎందు విచక్షణ లేకపోవడం వలన ఏం లేకపోవడం వలన విచక్షణ లేకపోవడం వల్ల అదే విచక్షణ ఉంటే నువ్వు మీ ఇంటికి నిప్పు అవసరమా కాదా అవసరమా ఎందుకు నిప్పు నువ్వు వెలిగిస్తే వెలగాలి ఆరిపోస్తే ఆరిపోవాలి అలా ఉంటే అది ఉపయోగమే అంతేనా కాదా కాదండి ఇల్లు అంటుకుంటేనేగా నేను ఇల్లు అన్నం వండటం కుదరదు అన్నాడేమైంది రోజు అన్నం వండినప్పుడల్లా ఇల్లు అంటుకుందనుకోండి ప్రయోజనం లేదు కాప్పుడు అంతేనా కాబట్టి మనం ఇప్పుడు మోహం ఎలా ఉండాలంట మన చేతిలో గ్యాస్ పొయ్యిలో నిప్పులాగా ఉండాలట ఇప్పుడు అలా ఉందా లేదా అలా ఉంటే మనకి మూఢత్వం ఉండదు అదే గుర్తు అలా ఉంటే మూఢత్వానికి అవకాశం లేదు భగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలేన దుఃఖం కదండే ఈ ఈ వాణి ఎవరు పాడారు రమేష్ సబ్బలక్ష్మి గారు పాడారు ఇది చాలా వినడానికి ఆనందంగా ఉంటుంది కదా మార్చి పాడంటుంది పోయిన సార్ ఎలా పాడారు పోయిన సార్ ఈ బాణిలో కొంచెం ముందుకెళితే తర్వాత మీరు బాణీకే ప్రాధాన్యత ఇస్తారు కానీ భావానికి ప్రాధాన్యత ఇవ్వరని ను ధరి నువ్వు ఆశ్రయించవలసింది బాణిని కాదు భావాన్ని ఎందుకని వినసొంపుగా ఉందని హాయిగా తలూపుతావు అంతే లోపలే మేగల్లో ఆచరించాలంటే ఏం కావాలి భావన మేల రెండో చదవండి నాకమతృష్ణ స్పరు సద్బుద్ధి మనసి వితృష్ణా యభసే నిజకర్మోపా విన వినోదయోవిందజగోవిందోవింద రెండోసారి మూఢులు అన్నాడు మరి మొదటి శ్లోకంలో ఏమన్నాడు మళ్ళీ ఇంకోసారి ఖాయంగా ఏం చెప్పాడు రెండోసారి కూడా ఖాయంగా మూఢులేని చెప్పాడు లైట్ అయ్యే ఆయన కనపడుతుంది అదే మూఢ ఎన్ని వల్ల మూఢ హతం వచ్చిందట వచ్చిందా ఓ అసలు లేదా ఉందా పుడుతూనే మూఢ హతం ఉందా మనకి పుడుతూనే మూఢత్తం ఉందా లేదా మరి వచ్చిందా ఎప్పటి నుంచి వచ్చింది వస్తే ఎప్పటి వచ్చింది ఏమన్నా గుర్తించామా ఎప్పుడు వచ్చింది ఇది అనుకోవాల్సి వస్తాను అంతేనా అంటే సరిగా మనం విచారణ చేయలేదు ఆదిశంకర్లు అందుకని చెప్పారు మూఢ జీ ధనాగమతృష్ణ ఆశ ఆసక్తి మూఢత్వానికి కారణం ఏమిట రెండు ఆశ ఆసక్తి తృష్ణ ఆ రెండింటికి కలిపి పేరు సంస్కృతంలో ఏమిటంటే తృష్ణ అర్థమైనా ఆశ ఆసక్తి ఈ రెండు కలిపితే తృష్ణ అంటే తృష్ణ అంటే డైరెక్ట్గా తెలుగులో చెప్పాలి అంటే మామూలుగా చెప్తే కోరిక సామాన్యార్థం కోరిక కానీ కోరిక అంటే సరిపోదు మనకి బలంగా ఏమున్నాయి ఆశ ఆసక్తి అవునా కాదు కాకినాడ వెళ్ళాలనుకోండి ఏం చదివాలి కాకినాడలో బా అంటే దీని అర్థం ఎప్పుడు లేదా మనం తరతరాలుగా ఏమైంది ఇప్పుడు ము తాత వెళ్ళారా కాకినాడకి ఎలా లేదు పోనీ కాకినాడ కాదా తిన్నాడా ఆయన ఎలా మీ నాయన తిన్నాడా పోనీ పో వెళ్ళావా కానీ నీకు మాత్రం మిగిలిపోయింది ఇది ఆశ ఆసక్తి సరే మీరందరూ డాక్టర్లేనా ఇక్కడ ఉన్నవాళ్ళు కాదా మరి మీ పిల్లల్ని డాక్టర్ చదివించాలనుకున్నారా లేదా నేను చేయలేదు కాబట్టి వాళ్ళు చేయాలి నువ్వు చేయని పని వాళ్ళు ఎందుకు చేయాలి అసలు న్యాయంగా ఆలోచిస్తే నువ్వు చేయని పని వాళ్ళు ఎందుకు చేయాలి నా ఆశలు తీర్చడం కోసమే కదండి వాళ్ళనికన్నది తల్లిదండ్రులు అందరూ ఏమంటున్నారు ఇప్పుడు మా ఆశలు తీర్చడానికేగా పుత్రుల్ని పుత్రికల్ని కన్నది మీ తల్లిదండ్రులు ఆశలు నువ్వు అక్కడ వర్తించని న్యాయం ఇక్కడ ఎలా వర్తిస్తుంది కారణాలు చెప్పడమే మనం అంత మాట ఆర్య సాధకుడికి కారణాలతో పని లేదే అంతేనా కదా ఎందుకని ఎందుకని మోహం బలంగా లేదు వాళ్ళ వాళ్ళ కాలంలో పిల్లల్ని పెంచేటప్పుడే చెప్పారు వాళ్ళు నాయన మోహం బలంగా ఉండకూడదు వాడు జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ఏమున్నా లేకపోయినా భర్వాలా ఏముండాలి ప్రశాంతత ఉండాలి అది ఉండాలి అంటే ఏముండకూడదు మోహం ఉండకూడదు మోహం ఉంటే పోయేది ప్రశాంతత అర్థమైందా ఏ అదేంటండి వాడు బలంగా అనుకుంటే వాడు సాధిస్తాడు కదా ఎవరు అనుకోతున్నారు అనుకో సాధించు ఆ కాలంలో డాక్టర్ లేరా మరేం ప్రమాదం ఏమి రాలదే ఈనాడు ప్రతిదీ వ్యాపారంగా లాభ నష్టాలతో స్వార్థపూరితంగా ఎందువల్ల అయిపోయింది విద్య వైద్యమైనా ఆ రోజుల్లో ప్రజాసేవకి మొట్టమొదటి రెండు మార్గాలు ఏమిటి విద్య వైద్యం ఇవాళ ఏమిటి ఆ రెండింటిలోనే స్వార్థం వచ్చి కూర్చుంది ఎక్కడెక్కడైతే నీకు సేవాభావంతో నువ్వు జీవించాలో అక్కడక్కడల్లా ఈ మోహ ప్రభావం వల్ల వచ్చి ఏం జరుగుతుంది స్వార్థం పైకొచ్చేస్తుంది రజోగుణ ధర్మం పైకి వచ్చేస్తుంది తమో గుణ ధర్మంతో ప్రవర్తిస్తుంది అధాయినా ప్రవర్తనేమో ధర్మంతో చేస్తాడు రజోగుణ ధర్మంతో ఆలోచిస్తాడు తద్వారా ఏమైంది శాంతియుతమైనటువంటి సత్వగుణ ధర్మం మరువైంది అప్పుడు అతనికి నష్టమే లోకానికి నష్టమే సరే ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలి ఆ అమ్మాయి దగ్గర నుంచి తగ్గట్టి అమ్మాయి డబ్బులు కావాలి కావాలి అర్థమైనప్పుడు నీకు నా అమ్మాయి వయసు ఎంత ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది అమ్మా ఎనిమిదేళ్ల వాడిని అడిగినా సరే డబ్బులు విలువ బాగా తెలిసింది కదా అదే చెప్తున్నాడు ృష్ణ డబ్బు రావడం మీద ఆసక్తి ఉంది డబ్బు ఎలా వస్తుందో అమ్మాయికి తెలియదు అర్థమైందా డబ్బు ఎలా వస్తుంది డబ్బు ఎలా వస్తుందమ్మా తెలీదు కానీ డబ్బులు కావాలా వద్దా కావాలి ఊఢ జహీ ధనాగమతృష్ణ ధన ఆగమతృష్ణ డబ్బు రావాలి డబ్బు రావాలి డబ్బు రావాలి డబ్బు రావాలి ఎల్లభసే నిజ కర్మోపాతం సృష్టిలో ఒక నియమం ఉందట ఏమిట అది ఎల్లభసే ఎత్ లభసే నిజ కర్మ ఉపాతం నాయన నిజ కర్మ చేత వచ్చావు శరీరధారణ చేసావు నిన్న అర్జెంట్గా తీసుకెళ్ళి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ను లేకపోతే ఒక దేశాధ్యక్షులను చేసేయడానికి వీలవుతుందే అలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కామన్ రూల్ కింద అందరినీ ప్రొఫెసర్లు చేసేద్దాం అందరినీ ఇంజనీర్లు చేసేద్దాం అందరినీ డాక్టర్లు చేసేద్దాం అందరినీ దేశాధ్యక్షుని చేసేద్దాం ఇది ఎప్పటికీ వీలవ్వదు అందరినీ కోటిషర్లు చేసేద్దాం అది కుదిరే పని కాదు ఎందుకనిట ఎల్లభసే నిజ కర్మ పార్థం నువ్వెంత కష్టపడతావో అంటే ఫలితం వస్తుంది కష్టపడ్డవాడికి వాళ్ళ ఫలితం రావట్లేదు కదండి కష్టపడకుండా సంపాదిద్దామనుకున్న వాడే ఎక్కువ సంపాదిస్తున్నట్టు కనబడుతుంది కదండి అంటున్నావా లేదా ఎందువల్ల వాడిలో ఏ బలపడిపోతుంది దానివల్ల डब रावि डुरा अने वार्व वीडिक अन्यायार्जित अक्रमार्जन चेसेवां एंत सर पेरीपोड़े अड़कावन को ఏమైనా ఇంకో పది కోట్లో వంద కోట్లో ఇస్తామంటాం ఏమంటావు అంత అద్దులేండి బాబు పది లక్షలు చాలా నాకు అంట ఎందుకని అవసరం లేదు నాకు అంతకు మించి సామాన్యుడి కానీ మధ్య తరగతి వాడిని నీకు ఒక వంద కోట్లు తీసుకోవా అంటే ఏమంటావు ఎందుకని అది అన్మేనేజబుల్ వాడికి అవునా కదా నీకు వంద కోట్లు ఇస్తే ఏం చేస్తావు అని అడిగారు అనుకోండి ఎప్పుడు ఏం చేద్దా ఏం చెప్తావు నాకేం చేయాలో తెలీదు తగ్గిస్తూరా చెప్తాడప్పుడు నాయన నీకు పది లక్షలు వస్తే ఏం చేస్తా ఇల్లు కడతా అనేది ఎందుకని నాకు ఇల్లు లేదు కాబట్టి అంటే అవసరాల మేరకే తీర్చుకోవడానికి ధనార్జనే తప్ప అవసరాన్ని మించినటువంటి ధనం ఏదైతే ఉందో అది నీలో ఒక అవశేషాన్ని ఒక మూఢత్వాన్ని మిగులుస్తుంది ఏమిటది తృష్ణ నీకు అవసరం లేదు అయినా డబ్బు సంపాదించవు నీకు అవసరం లేదు అయినా డబ్బు సంపాదించవు నీకు అవసరం లేదు అయినా డబ్బు సంపాదించావు ఏమవుతుంది ఎంతగా పెరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ దానివల్ల నీకు నష్టం ఏమిటో కూడా చెప్తున్నాడు నిజ కర్మ అంటే అర్థం అది నిజకర్మోపాతం నీ కర్మ మూడు రకాలు ఏమిటి నిత్యకర్మ విశేషకర్మ నైమిత్తికర్మ మానవుడికి మూడు విధి విధానాలు ఏమిటవి నిత్యకర్మ విశేషకర్మ నైమిత్తికర్మ ఈ మూడు కలిపితే ఏమన్నారు నిజ కర్మ ఈ మూడింటిని కలిపితే నిజ కర్మ నిత్యకర్మ అంటే ఏమిటి రోజు చేసేది రోజును అన్న నింటావు నిద్రపోతావు దేహాన్ని స్నానం చేయిస్తావు నీ ఇల్లంతా పరిశుభ్రం చేసుకుంటావు దైవారాధన చేస్తావు దే పూజ చేసుకుంటావు ఆరాధన చేస్తావు నీ పిల్లల్ని పోషించుకుంటావు వగైరాలు వగైరాలు వగేరాలు ఇదంతా దేనికన్నాకి వచ్చింది మంచి కర్మ అర్థమైందండి ఇంకోటి ఏమిటి విశేష కర్మ విశేష కర్మ అంటే ఏమిటి ఏదన్నా యజ్ఞం యాగం ఆరాధన ధర్మోచిత కార్యక్రమాలు దానం ధర్మం అదేమిటి విశేష కర్మ నైమిత్తిక కర్మ ఓ మహాశివరాత్రి ఓ రథసప్తమి ఓ భీష్మేకాదశి ఇలా ఓ సంక్రాంతి దసరా శ్రీరామనవమి ఇలాంటి వాటిలో చేసేవి ఏమిటి నైమిత్తిక కర్మ లేదు నీ మాతాపితలు గతించారు ఆ రోజున చేసేది నైమిత్తిక కర్మ ఎందుకని ఆ రోజే చేస్తావు ఆ పని పుట్టినప్పటి నుంచి చేసే అవకాశం లేదు అర్థమైందా ఇలాంటి పనులని చేయడానికి ఎంత కావాలో అంత ఉంటే సరిపోతుంది ఎంత ఉండాలి ధనం నిజ నిజకర్మ నిజ కర్మకి సరిపోయినంత అర్థమేందండి పూర్వం ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి మాతా న పూర్ణేశ్వరీ అని యాచించేవారు దానికి ఒక పేరుంది ఏమిటది చెప్పండి ఉపాదానం దాని పేరు ఏమనేవాళ్ళు ఉపాదానానికి వాళ్ళు ఇంకా ఎవరు రాలేదండి అనేవారు ఆ రోజు ఆ ఆ మహాతల్లి అన్నపూర్ణాదేవి ఆ ఇంట్లో ఉన్న గృహలక్ష్మి పొద్దున్నే లేవాగానే ఏం చేసేదట అంటే చాటలో బియ్యం బాగు చేసేది ఏం చేసేవాళ్ళండి పూర్వం గృహలక్ష్ములు ఆ రోజుకు కావాల్సిన బియ్యాన్ని ఆవిడ స్నాన సంధ్యలు ముగించుకొని పొద్దున్నే ఆరాధనా కార్యక్రమం పూర్తి చేసుకుని వంటింట్లోకి వెళ్ళి ఆవిడ మొట్టమొదటి ఏం చేసేదట ఈరోజు అన్నం అనడానికి బియ్యం ఓ చాటలో పోసుకునేదట ఈవిడ కరెక్ట్గా చాటలో పోసుకునే టైముకి ఆ బ్రాహ్మడు బయట ఎదురుకుండా నిలబడి భవతి భిక్షాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని పిలిచేవాడు పిలిస్తే ఈరోజు కుటుంబ సభ్యులకి అన్నం వండటానికి ఎంత బియ్యమైతే స్వీకరించిందో అందులో నుంచి ఆవిడ షాయశక్తుల అంటే ఒక గుప్పెడు కానీ లేక రెండు గుప్పెళ్ళు కానీ ఎంతమంది ఉంటే అన్ని గుప్పెళ్ళు కానీ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని గుప్పెళ్ళు అంటే అప్పుడు అప్పుడు అప్పట్లో ఎంత ఎంత భోజనం చేసేవాళ్ళే మనిషికి మూడు గుప్పెళ్ళు తింటారు ఎవరైనా సరే ఎన్ని తి ఎంత తింటారంటే మూడు గుప్పెళ్ళ బియ్యం తింటారట అంతే తినేది అంతకుమంది తినలేవు మూడు గుప్పెళ్ళ బియ్యం అనవంటే ఎంత అవుతుంది అవుతుందా అందులో నుంచి ఒక గుప్పెడు బియ్యాన్ని ఉపాదానంగా ఆవిడ ఇచ్చేది బియ్యం డ్రమ్లో తీసి ఇవ్వకూడదు చాటలో పోసిన బియ్యంలో నుంచి ఆ ఉపాదానాన్ని చెయ్యాలి ఎందుకనిట ఆ తృష్ణ నేను ఆశాపరిత్యాగం చేస్తున్నాను ఇప్పుడు తిందామనే పెట్టుకున్నా పండుదామనే పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు పరమాత్మ వచ్చాడు బయట వస్తే ఏం చేయాలి ఇప్పుడు మనం తినే వాటిలో నుంచే ఇవ్వాలి కానీ వీండ్రంలోంచి తీసివ్వకూడదు ఆశాపరిత్యాగం అందుకని దాని పేరు ఉపాదానం అంతమైన అదే మాట ఇక్కడ వేసాడు ఎల్లభసే నిజ కర్మోపాత్తం ఉపాత్తం ఆ నిజ కర్మని ఉత్తమమైన రీతిగా చేయడానికి ఎంత కావాలో అంటే నిత్యకర్మ శేషకర్మ నైమిత్తిక కర్మ ఈ మూడు కలిపితే నిజకర్మ ఈ నిజకర్మ చేయడానికి ఎంత కావాలో అంత ఉంటే నీకు ఆశ మిగవదు ఎందుకని ఆశ మిగుల్చుకోకూడదండి ఇప్పుడు ఏమంటున్నావు అసలు ఆశ లేకపోతే అభివృద్ధి లేదు కదండి అంటున్నాం వాళ్ళు మనిషి అన్నవాడు ఆశని మిగిల్చుకోకూడదు అంటున్నారు ఎందుకని మరుజన్మ నీకు ఒక శరీరం ధరించాలి అంటే ఒక ఆధారం ఒక ప్రాతిపదిక ఉండాలి అవుతా ఉండాలా ఏమిటా ప్రాతిపదిక ఆశ ఆశ ఏర ఆశ ఏ భవనాశయుక్తి ఆశ ఏ జన్మకు కారణంబు ఆశ ఏ మది జరచు అవని స్థలిలో అని ఆశ గురించి ఒక పద్యం ఉంది అర్థమైందండి ఆశయే జన్మకు కారణం ఈ జన్మలో బహు సంతానం అప్పుడు బాధ కలుగుతుందా లేదా ఏం ఆశ కలిగింది ఇప్పుడు పరమాత్మ ఈ జన్మలో ఎలాంటి పరీక్ష పెట్టావు పది మంది పుట్టారు సున్నా కొట్టేసి ఒక నచ్చితే సరిపోయింది కదా అని అనుకున్నాడు అంటే అది ఆశ బలపడిందా బలపడలేదా జీవితకాలం ఆ మోసాడా లేదా వదిలేసేటప్పుడు శరీరాన్ని వదిలేసేటప్పుడు ఏం స్ఫురణ కలిగింది ఇప్పుడు ఆ ఆశే స్ఫురించు ఆశ మిగిలితే వచ్చిన చిక్కు ఏంటంటే ఆ ఏ ఆశ మిగిలిందో అదే నీకు నిద్రలోను మృత్యువులోనూ గుర్తొస్తూ ఉంటుంది నీకు నిద్రలోను మృత్యువులోను రెండింటిలో గుర్తొచ్చేది ఏదైతే ఉందో అదే నీ ఆశ కలలో కూడా మరిచిపోయే అవకాశం లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆశాబీజం అర్థమైందండి ఈ అమ్మాయి కలలో కూడా ఆడుకుంటూ ఉంటుందా ఉండదా ఉంటుంది అప్పుడు కళ వస్తుంది కళలో కూడా ఏం చేస్తుంది ఎందుకని ఇలో అంతా ఆడుకుని ఆడుకుని ఆడుకుని ఆడుకుని ఉండడం చేత ఆ ఆట ఎందున్నటువంటి అనురక్తి ఆ ఆట ఎందున్నటువంటి అనురక్తి చేత అది ఆశగా శేషించింది రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళ అమ్మకేం చెప్తుంది రేపు నేను అట్లా ఆడుకుంటాను రేపు నేను ఎట్లా ఆడుకుంటాను రేపు అలా చేస్తాను రేపు నేను ఇలా చేస్తాను అని చెప్తూ ఉంటాం మనం కూడా నిద్రపోయేటప్పుడు ఏం చేస్తున్నాం అంతేనా కదా వీడి తలకాయ తీసి వాడికి పెడదాం వాడి తలకాయి తీసి వీడికి పెడదాం వీడిని అడ్డే చేద్దాం వాడిని ఇట్టేసేద్దాం వీడిని అడు పంపిద్దాం వాడిని ఇడు ఇది అక్కడేసేద్దాం ఇది ఇక్కడ వేసేద్దాం వీళ్ళు ఇంట్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడదాం ఆ ఇంట్లో ఇవేనా కాదా ఇవన్నీ నిద్రపోయే కాలంలో గాఢ నిద్రావస్థలోకి శేషించి శేషించి శేషించి ఏమైపోతున్నాడా ఆశ అనే బీజంగా శేషిస్తాయి ఆ ఆశ అనే బీజము గాఢ నిద్రావస్థలో ఎట్లా శేషించి మిగిలిపోయిందో మరలా నువ్వు ఎలా మేల్కుంటున్నావుట ఆశా బీజం చేతనే మేల్కుంటున్నావు మళ్ళా వేస్తూనే మళ్ళీ ఏం గుర్తు రాత్రి నిద్రపోయే ప్యాక్ చేసావు లేదా అంతా లేసి ఏం చేసావు మూట కట్టావు అసలే ఈ పూటకి ఇవన్నీ తేలద కానీ రేపు చూద్దాం దీని సంగతి అనుకున్నావు లేదా ఏం చేసావు బాగా మూట కట్టావు భద్రంగా పెట్టావు పొద్దున్న లేస్తూనే ఆ మూట దించావు దీనికి ఏం చేసావు మళ్ళీ కథ మొదలు సేమ్ స్టోరీ రిపీట్స్ మళ్ళా రాత్రి మళ్ళీ ఏం చేసావు మళ్ళా అదే మూట కట్టావు పైన పెట్టావు మళ్ళా దించవు కాబట్టి ఈ ఆశాలత తెగిపోవటంలా ఈ ఆశాలత అవస్థాత్రయంలో తెగిపోవడం లేదు శేషిస్తుంది ఇక్కడ ఎలా అయితే శేషించిందో అక్కడ జన మరణాలలో కూడా అది తెగిపోదు దిగిపోక ఏం చేస్తుంది ఉత్తర జన్మకు కారణం అవుతుంది అందుకని ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం ఏమన్నాడండి విత్తంతో వినోదయ చిత్తం నీ చిత్త వృత్తుల ద్వారా ఏ పనులైతే చేయద చేయాలని అనుకుంటావు ఆ పనులన్నిటికీ ఏం కావాలట విత్తం కావాలి అంతేనా కదా నీ నీ చిత్త వృత్తులని నువ్వు ఎక్కడికి మార్చుకున్నావు పనుల్లోకి మార్చుకున్నావు నీ చిత్తంలో ఒకటి చెయ్యాలనేటువంటి స్మరణ కలిగింది ఆ స్మరణని పరిగా మార్చాలంటే విత్తం కావాలద్దా విత్తనా వినోదయ చిత్తం కానీ ఈ కార్యక్రమం అంతా జరిగేటప్పుడు నీలో ఒకటి జరిగిపోతుందట అంతర్గతంగా నీ లోపల ఏమిటది ఆశ తృష్ణ అనేది మిగిలిపోతుంది ఆ రసం మిగిలిపోతుంది ఆశాలత యొక్క రసం మిగిలిపోవడం వల్ల మరల ఏమవుతుంది పొద్దున లేవగానే చిగురిస్తుంది అర్థమైందండి కాబట్టి అదే మాట అక్కడ చెబుతున్నాడు ఇవాళ డబ్బు సంపాదించావు ఇవాళ డబ్బు వచ్చింది ఇవాళ ఖర్చు పెట్టావు ఇవాళ వినోదించావు ఇవాళతో అది తీరిపోయిందా ఏ తీరలేదు అన్నాడు అంతే పెద్దానికి పెద్దానికి ఏమన్నాడండి ఇదే మాట ఎన్ని తిను ఎన్ని తిన్నా పరగడిపే ఎన్ని చేసినా ఎన్ని వినోదించినా అందుకని వినోదం అన్న పదం జీవితం మొత్తం అంతా దేనికి అంకితం అటైండ్ నీ లైఫ్ లాంగ్ ఒకటే సమస్య ఆనందం కోసం వినోదం ఎందుకండి ఆనందం కోసం ఈ ఆనందం ఎక్కడ పుడుతూ ఉందట శరీరంలోనా ప్రాణంలోనా మనస్సులోనా బుద్ధిలోనా వస్తువులోనా విషయంలోనా అజ్ఞానంలోనా భ్రాంతిలోనా జగత్తులోనా చిత్తంలోనా ఆనందానికి మూలం అక్కడ చిత్తం అనమాట ఆ చిత్త వృత్తుల మీద ఆడే ఆట ఉంది అదిటే వినోదం అంటే బయట చేసే పనులు అది వినోదం అంటే ఈ ఈ ఈ సర్కస్ అంతా లోపల కూడా జరుగుతుంది ఒకసోట నీ లోపల కూడా ఒక సర్కస్ ఆడుతున్నావు బయట ఏ సర్కస్ ఆడుతున్నావు సంసారం అనే సర్కస్ ఆడుతున్నట్టు కనబడుతుంది అంతేనా కాదా మా ఆవిడ ఆలుబిడ్డల కోసం నేనంతా కష్టపడుతున్నానని పురుష భంగములంతా అన్నారు ఈ ఆలుబిడ్డలు అంతా ఆ పురుష పొంగల్ని వినోదింపజేయడానికి మేం కష్టపడుతున్నాం పెరసి ఏమిటి వారు వినోదమే వీరు వినోదమే అంతేనా కాదా నీ అసలు వినోదం ఎక్కడ జరుగుతుందా విత్తంతేన వినోదయ చిత్తం నీ చిత్తంలో ఒక వినోదం జరుగుతుందంట చిత్త వృత్తుల మధ్యలో దానికి ఏ విత్తం కావాలి అక్కడే విత్తం అవసరంలే అక్కడ ఏ విత్తం అవసరంలా ఎందుకని అది జ్ఞానాజ్ఞానాల మధ్య జరిగేటటువంటి ఆట నీ చిత్తంలో ఒక ఆట జరుగుతోంది ఏమిటి ఆట జ్ఞానం అజ్ఞానం అసంతృప్తి సంతృప్తి ఈ రెండింటి మధ్య ఆట జరుగుతుంది అక్కడ నీ ఓటు ఎటేస్తే అదే వినోదం కాబట్టి మనం ఎటువైపు ఓటు అలవాటు పడ్డామట అజ్ఞానం వైపు మూఢత్వం వైపు మోహం వైపు ఓటు వేయడం అలవాటు పడటం చేత అభ్యాసవశం చేత నీ మూఢత్వం మోహం బలపడిపోయింది కాబట్టి చిత్త వృత్తుల మీద జరిగేటటువంటి ఈ ఆటలో నువ్వు జ్ఞానంతో వ్యవహరించాలి ఎక్కడ వ్యవహరించాలి జ్ఞానంతో నీ లోపల మాటగా మాట్లాడక ముందు ఆలోచనగా వ్యక్తం కాకముందు నీ అంతఃస్ఫురణ లోపల ఈ ఆట మొదలవుతుంది ఆట మొదలవ్వగానే నీలో ఒక విచారణ మొదలవ్వాలి నా లక్ష్యం ఏమిటి అసలు భజ గోవిందం భోవిందం గోవిందం భజ ము అది కదా నా లక్ష్యం మరి ఇప్పుడు నా చిత్తం వృత్తుల మీద ఆట ఎటా సాగుతుంది కాసేపు ఐస్ క్రీమ్ తిందామా కాసేపు బిర్యానీ తిందామా కాసేపు పట్టుచర కడదామా కాసేపు ఆభరణాలు వేద్దామా కాసేపు కోట్ వేద్దామా కాసేపు బూట్ వేద్దామా కాసేపు కొట్టీసర్లతో గడుపుదామా కాసేపు భిక్షాధికారులతో గడుపుదామా ఈ రకమైనటువంటి ఆలోచన పరంపరతో తిరుగుతుందా వచ్చేస్తే ఏమవుతుందో గిచ్చేస్తే లేదంటే డోలాయమానం ఏది చేయడు అది చేస్తే ఏమవుతుందో ఇది చేస్తే ఏమవుతుందో ఇదన్నా జరుగుతుంది ఈ ఆటన్నా ఆడుతూ ఉంటాడు అంటే అయినా అయితే అహాన్ని పోషించేటటువంటి లక్షణాలతోనైనా కానీ ఆడుతూ ఉంటాడు వాటిని పోషించే అవకాశం లేదనుకోండి ఏం ఆడుతాడు ఏమాట ఆడుతాడు డోలాయమాన పాట ఆడుతూ ఉంటాడు అంటేనా ఈ వినోదాన్ని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు చదండి మళ్ళా తల్లి గర్భంలో ఉన్నావా లేదా నేను ఎవరు బయటకు తీసుకో తల్లి కన్నదా నువ్వు బయటకు వచ్చావా तीन अंदर तरले कदा पिवा कड़ तन तुम बैठक रेणू असत्यू बैठक की रे तुम एन कऊट अदेना कर्भवास नरका తొమ్మిది నెలల పాటు అనుభవించినటువంటి ఏ జీవి అయితే ఉన్నాడో ఆ జీవి ఇత పూర్వపు కర్మ ప్రభావం యొక్క జీవితాన్నంతా గర్భవాస నరకంలో అనుభవిస్తూ ఉన్నాడు నీ మోసకొచ్చావే మూట ఈ మూట అక్కడే ఏం పోవాలా శరీరధారణ అయ్యి నువ్వు బయటకు వచ్చేంత వరకు నీకు ఆ స్పర్శ స్మృతి అనుభూతి ఉన్నాయి తద్వారా ఏమవుతున్నావు అందువలనే నీ లోపల నువ్వు నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా పొడుగ్గా ఉండాలా పొట్టిగా ఉండాలా బక్కగా ఉండాలా బలవంతుడిగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలా అన్నీ లోపల తల్లిగర్భంలో డిసైడ్ అయిపోతుంది ఆ తొమ్మిది నెలల్లో ఎందుకని ఎలా నిర్మాణం అయింది మరి వాడి శరీరం అది అది నిజకర్మ ఈ నిజకర్మ వల్ల అక్కడ ఆశాలత శేషించింది ఆ అసంతృప్తులన్నీ మూట కట్టాడు మూట కట్టి ఈ శరీరం నుంచి ఆ శరీరానికి ప్రయాణం అయ్యాడు ప్రయాణమయ్యి వాడి సూక్ష్మ శరీరం వాడి స్థూల శరీరాన్ని నిర్మాణం చేసింది తల్లి గర్భంలో తల్లి ఏం చేయలే తల్లి నిమిత్త మాత్రంగా ఉందంటే సప్తధాతులని అందించడమే ఆవిడ పని ఎట్లాంటి నిర్మాణం చేయాలో ఈవిడి చేతిలో లేదు ఎవరి చేతిలో మరి ఏ సూక్ష్మ శరీరం అయితే తల్లి గర్భవాసంలో స్థూల శరీరాన్ని నిర్మాణం చేస్తుందో ఆ సూక్ష్మ శరీరంలో నిలకడగలిగినటువంటి జీవుడు ఆ అనుభూతిని పొందుతున్నాడు ఆ సూక్ష్మ శరీరాన్ని అనుభవిస్తున్నాడు ఆ వినోదం అప్పుడు కూడా జరుగుతుంది జరుగుతూ ఏం చేశాడు ఇప్పుడు నేను ఎట్లా అయినా ఇందులోంచి బయటపడాలి ఎందుకని బయటపడటానికే నేను ఈ స్థూల శరీరాన్ని ఉపాధిగా పనిముట్టుగా నిర్మాణం చేశాను ఈ అసంతృప్తుల మూటలో నుంచి నేను విముక్తం అవ్వాలి అనేటటువంటి ఒకే ఒక బలీయమైన కోరికతో ఈ ఈ పెండాన్ని నిర్మాణం చేశారు చేసినటువంటి పెండం వికసించేటటువంటి అవకాశం తల్లి గర్భంలో అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలి మరి బయటికి వెళ్దామా దారికి తెన్ను లేదు ఎలా ఎలా దారి తెలియటం సూర్యరశ్మి సోకితేనే కళ్ళు పనిచేస్తాయి దాంతో కళ్ళు పనిచేయవు తల్లి గర్భంలోనే ఉన్నాడు కానీ చూడలేడు గిరగిరా కావాలనే చూసుకుంటాడు తొమ్మిది వందల నెలల తర్వాత వాడి వేగం పెరుగుతుంది గిరిగిరా తిరుగుతుంటాడు ఎందుకని ఇంద్రియ వికాసం పొందే అవకాశం లేదు లోపల ఉన్న సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మంచిగా సంఘర్షణ పోరాటం జరుగుతూ ఉంటుంది ఇటు బయటకు గిండేస్తూ ఉంటుంది వెళ్ళాలి బయటకు వెళ్ళాలి బయటకు అంటూ ఉంటుంది దీనికి దారి తిన్న తర్వాత తిరుగుతూ మరి ఇప్పుడు వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయాలి అప్పుడు ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు ఆ సూక్ష్మ శరీర అంతర్గతమైన దీవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈశ్వరుని వేడుకున్నాను ఏమని నాయన నాకు ఇప్పటికైనా కానీ గతి మోక్షాన్ని ప్రసాదించు ఈసారి నేను మాత్రం ఇలాంటి పరిస్థితి తెచ్చుకోను మరలా గర్భవాస నరకాన్ని నేను భరించలేను ఈసారి మళ్ళా తల్లి గర్భాన్ని ఆశ్రయించను అని వాగ్దానం చేస్తున్నాను నీకు నాకు ఈ అవకాశం ఇవ్వు అని ఈశ్వరుణ్ణి వేడుకున్నాడు అప్పుడు ఏం చేశాడు ప్రసూతి వాయువు దానివల్లనే ప్రసవ వేదన వస్తుంది నొప్పులు వచ్చినాయి నొప్పులు వచ్చినాయి అంటారు ఏమి నొప్పులు రావడం అంటే ఎలా వస్తాయి నొప్పులు పది నెలలు మా అమ్మాయికి నొప్పులు రాలేదు ఏంటంటే డాక్టర్ గారు చేస్తారు నొప్పులు రావడానికి కూడా అంత దూరంగా పెట్టాం అప్పుడు కూడా వర్కౌట్ కాబేసి బయటికి తీసుకు ఎందుకని తీయకపోతే ప్రమాదం ఆ ఈశ్వరానుగ్రహం పూర్వం ఇవన్నీ లేవు లేకపోతే అప్పుడు ఇద్దరు వెళ్ళిపోయేవాడు ఆ కాలంలో అర్థమైందా ఇప్పుడేం జరిగింది మరి ఇప్పుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రసూతి వాయువు ప్రేరణ పొంది ఆ పిల్లవాడు బయటికి రావడానికి కావాల్సిన మార్గాంతరం బోధపడ్డ వాటిని నెట్టివేయగలిగే శక్తి దానికి ఆ ప్రసూతి వాయువు నీ సమాన వాయువే తల్లికి నాభిస్థానంలో సమాన వాయువే ఈ ప్రసూతి వాయువును ప్రచోదనం చేస్తుంది చేసి ఆ గర్భస్థ శిశువుని బయటికి నెట్టేస్తా ఈ ప్రక్రియ లోపల జరిగితేనే తప్ప నువ్వు కనలేవు అర్థమైందే ఇప్పుడు నువ్వే కన్నావా నువ్వే తల్లులందరూ ఏమన్నారు మేమే కాన ఏ నువ్వు కలది ఈశ్వరానుగ్రహం లేకపోతే అందుకనే వెంటనే ఏమడుగుతున్నాం మనం తల్లి బిడ్డ క్షేమమేనా అని అడుగుతున్నాం క్షేమం అంటే ఏమిటి అసలు క్షేమం అంటే ఏమిటి ఉన్నతమైనటువంటిది పొందవలసినది పొందితే యోగం ఏదైనా సరే పొందవలసిన దాన్ని పొందితే యోగం పొందినది పోకుండా నిలబడితే క్షేమం అర్థమైందండి పొందినది పోకుండా నిలబడితే క్షేమం కాబట్టి మనం ఏమడుగుతున్నాం యోగము క్షేమము ఎవరినైనా ఏం విచారించాలి ఆయన యోగక్షేమాలు విచారించావా అని అడుగుతున్నావు లేదా ఏమిటి యోగక్షేమాలంటే ఇది పొందవలసినటువంటి దాన్ని పొందడమేమో యోగం పొందినది పోకుండా ఉంటే క్షేమం అర్థమైందా ఇప్పుడు ఇవిడేం పొందింది ఆ మాతృదేవతాస్థానాన్ని పొందిన దానివల్ల అది యోగం అర్థమైందా ఏమిటి క్షేమం ఆ పొందినటువంటిది పోకుండా నిలబడిందా లేదా అది క్షేమం నాయనా తల్లి బిడ్డ క్షేమమేనా ఇది యోగక్షేమాలకు అనుకోవడం అంటే అర్థమైందండి కానీ మనమేమైపోతున్నాం ఇప్పుడు ఈ విచారణా జ్ఞానం లేదు ఎందుకు మాట్లాడుతున్నామో ఏ శబ్దం ఏం స్ఫురింపజేస్తుందో దాన్ని ఇందువల్ల అసలు ఎట్లా అన్నారు ఎందుకు అలా అడగమన్నారు ఇదే ఎక్కడికి ఎవరైనా ఇది అడుగుతారు అంతేనా కదా ప్రసవం అయిందండి అనగానే వెంటనే ఏమడుగుతావు ఎందుకు యోగక్షేమం ఆ పలకరించడం కాదు నేనేమన్నారు యోగక్షేమములు విచారించుట అర్థమేందండి అంటే శాస్త్ర పరిజ్ఞానం అధ్యయనం పూర్తిగా మానేశామండి దశలోకి వెళ్ళిపోయామంటే ఎవరు పుస్తకం చదవటం అభ్యాసం లేదు గురువును ఆశ్రయించి జీవించడం అసలు లేదు అర్థమేనండి ఒక సాధువునో ఒక మహానుభావును ఆశ్రయించి వాళ్ళు చెప్పింది వినటం పురాణాలు చదవడం ఇతిహాసాలు చదవడం శాస్త్రాన్ని చదవటం ఉపనిషత్తులు చదవటం బ్రహ్మసూత్రాలు చదవడం ఇట్లాంటి తత్వ విజ్ఞానానికి సంబంధించినటువంటి అధ్యయనం పూర్తిగా ఒక తరం పాటు ముసివేశం అర్థమైందండి ఒక తరం రెండు తరాలు మూడు తరాలు నాలుగు తరాలు అయిపోయేటప్పటికి ఏమైపోయింది సాంతం మరుగైంది మీ నాన్నగారు చదవలేదు మీ తాతగారు చదవలేదు మీ ముత్తాతగారు చదివేరో లేదో మనకి మన దగ్గరకు వచ్చే తరం వచ్చేసింది నాలుగో తరం కాబట్టి ఏమైపోయింది సాంతం మరుగైపోయింది మన పిల్లాడికి మనం చెప్పలేదు ఇప్పుడు పిల్లాడి పిల్లాడికి చెప్పే అవకాశం నీకుంది మీ అబ్బాయికి లేదు అర్థమైందండి తాతగారికి అమ్మమ్మ గారికి లేదా నాయనమ్మ గారికి మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్పే అవకాశం ఉంది తల్లిదండ్రికి చెప్పే అవకాశం లేదు ఎందుకని ఆశాలత ఎంతసేపు వీడి గొడవ అంతా దేంతో ఉంటుంది మూఢ జహీ ధనాగమతృష్ణ ఎల్లభసే నిజ కర్మోపానోదయ చి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమటే అర్థమేనండి సద్బుద్ధి మనసిష్ణ దీంట్లోంచి ఏం పాఠం నేర్చుకోవాలండి ఇంతకి కురు సద్బుద్ధి ఈ ఆశాలత పోవాలి అంటే పరిష్కారం ఏమిటి తెలియాలవద్దా కురు సద్బుద్ధి సద్బుద్ధిని ఆశ్రయించి నువ్వు జీవించాలి అర్థమేనా భగవద్గీతలో మనర్శ్లోకం ఏమిటి अने के धर्मं कुरु। दुण। दुण। धर्मं कुरु। एक धर्म क्षेत्रे अने्लोक उमे क्षेत्र धर्मे चेयना सदुद्धि नी निज कर्मक संबंधी पुनल नी कर्तव्य नेवे का देनो सदु सद्बुद्धि युणा सद सत्वगुणा आश्रीमात्री नी बुद्धि इपू सत्वगुण तो उड़ाला आशापाशम चेत दोलिक आशा పాశం ఎటువంటిదయ్యా అంటే చూడటానికి మల్లె తీగ జాజితీగ వలె లత వలె పెనవేసుకుపోతున్నట్టు కనపడినప్పటికీ ఇది కృష్ణ సర్పము వంటిది అన్నారు అంటే కృష్ణ సర్పం అంటే నల్లటి త్రాచుబాము ఎటువంటిదట అది నల్లటి త్రాచుభావం ఎందుకంటే నల్ల త్రాసు ఉన్నారండి అజ్ఞానం కాటుకు తిరుగులేదనమాట ఆ అజ్ఞానం ఆ సర్పం యొక్క కాటుకి తిరుగులు ఒకసారి ఇది ఆశ ఈ తృష్ణాపాష బద్ధుడు అయ్యావు అంటే దాని నుంచి నువ్వు విడిపడవు కాబట్టి ముందే మేలుకో సద్బుద్ధి కలిగిన ఏం చేస్తారట పాము కాటేసినాక మందెట్టుకోవడం కాదు పాము చేత కాటు వేయబడకుండా నిన్ను నువ్వు రక్షించుకో సద్బుద్ధి మనసి వితృష్ణ వితృష్ణ విశేషమైన తృష్ణ కాదు విలుప్తమైన తృష్ణ వి అంటే అక్కడ వి ఆ వి అనేది ప్రత్యయం మీ మనస్సుని తృష్ణ అనేది లేకుండా చేసుకో లేకుండా చేయాలంటే ఏం చేయాలి పోయిన సరిపడ చెప్పే ఒక మానం మురికి నీళ్ళు ఒక గ్లాసులో ఉన్నాయి ఏం చేయాలి గ్లాసు బాగా మంచి నీళ్లు పొయ్యాలి పొయ్యిగా పొయ్యిగా ఏమవుతుంది మంచి నీళ్ళు కాబట్టి సత్కర్మలు చేయగా చేయగా చేయగా నీకు సద్బుద్ధి మిగిలిపోతుంది సత్కర్మలు చేయగా చేయగా చేయగా సద్బుద్ధి మిగిలిపోతుంది అర్థమైందండి సద్బుద్ధి మిగిలిపోతే ఏమిటి ప్రయోజనం సత్వగుణంతో జీవిస్తాం సద్బుద్ధి వల్ల ఏమిటి ప్రయోజనం అంటే సత్వగుణంతో జీవిస్తాం సత్వగుణంతో జీవిస్తే ఏమిటి ప్రయోజనం కృష్ణ చేత బాధించబడకుండా ఉంటాం అర్థమైందండి ృష్ణ అంటే తెలుగులో ఏమిటి ఇంకా కావాలి లిస్ట్ రాసుకోవాలన్నమాట మా ఇంకా కావాలి ఎన్ని ఉన్నాయా ఎవరికి వాళ్ళు లిస్ట్ రాసుకోవాలి ఉన్నాయా లేదా ఎన్ని ఉన్నాయండి ఇవన్నీ ఒక్కొక్కటి కొట్టేయాలి ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఎందువల్ల నీ లక్ష్యం అది నీ లక్ష్యం గోవిందుడిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇవి అవసరం లేనివైనా అర్థమైందా నీ లక్ష్యం కాకినాడ కాజా ఇదే అర్థమైందా ఎంతసేపు ఆనందిస్తావండి ఆ వస్తువైనా ఆ విషయమైనా క్షణిక సుఖం కదా మరి ఆ క్షణిక సుఖం వెంబడి ఆశాలు అతన్ని పెనవేసుకుని ఆ తృష్ణని పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది అనేటటువంటి విచారణ చేయాల చేస్తూ ఏం చేయాలట అటు చేసినంత మాత్రం తొలగదు పక్కనేం చేయాలట సత్కర్మ చేయి మంచి నీళ్ళు పోయాలి పోవాలి మురికి పోవాలి మురికి పోవాలి అనుకుంటే పోతుందా పోదు పోగొట్టాలండి చేయాలి సత్కర్మ చేయి అర్థమైందండి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున లేవలసిందే వేటింటి దాకా పడుకుంటే బాగుంటుందండి ఏడింటి దాకా పడుకుంటే దుష్కర్మ నేను రాత్రి పన్నెండు వరకు కష్టపడ్డానండి అది ఇంకో దుష్కర్మ అర్థమైందండి ఎందుకని నిజ కర్మకి సరిపోయినా కూడా నువ్వేం చేసావు ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది రాని అన్నావు అన్నయ్య అది మొదట చెప్పాడు అందుకే ధనాగమృష్ణ డబ్బులు వచ్చే రోజుల్లోనే కష్టపడాలి కదా అన్వయం ఇటు చెప్పాల్సింది ఎటు చెప్పాం ఆవిడ చెప్పాం ఏం పోయింది భజ గోవిందం పోయి ఎందుకని అలసిపోయావు తీవ్రంగా అలసిపోయావు ఇప్పుడు గోవిందుడు స్మరణకు వస్తాడా రాడు గర్లాపేట స్మరణకు గోవింద స్థానంలో ఏది స్మరణకు వచ్చినప్పుడు కల్లాపెట్టు స్మరణ అప్పుడు ఏమవుతావు నిబర్ర నిద్రలో కూడా దేంతుడు తిరిగింది అప్పుడు తెల్లాపెట్టు తిరిగింది అంతేనా కాదా మళ్ళా పొద్దున లేదు ఏమయ్యావు మాంత్రికుడు ప్రాణం ఎక్కడుంది ఇప్పుడు అర్థమేనా అండి మాంత్రికుడు ప్రాణం ఎక్కడుంది ఇప్పుడు కల్లాపెట్లో అని ఏమైనా అనుభవిస్తావాడదు ఎందుకని తిన్న పట్టెడన్నమే నీ సుఖం మహారాజైన మెరుగు బంగారము మింగపోడు ఇంతడా ఆకలికి ఏం తినాలి ఆకలికి పట్టెడన్నమే కానీ కాబట్టి నీకు కడకు మిగిలేదేమిటి ఆ పట్టెడన్నమే ఈ కో నానా కష్టాలు పడితే వీటితో పాటు ఏం సంపాదించుకుంటావు వగేరా వగైరా వగేరా వగేరా వగేరా అన్నీ వచ్చి కూర్చున్నాయి చెట్టడేం చేసావు ఇంకేం చేసావు ఇంకేం చేసావు కష్టపడితేనే అన్న ఇప్పుడేం రూల్ పెట్టారు నువ్వు రోజు అరగంట సైకిల్ దొకితేనే బ్రేక్ఫాస్టు లేకపోతే నో బ్రేక్ఫాస్టు ఎందుకని నీకు అర్హత పోయింది ఎలా పోయింది కర్మోపా స్పష్టంగా నిర్వచించుకోలేకపోయావు మా అబ్బాయి ఏమైనా సరే అమెరికాలో చదువుకోవాలి అమెరికాలోనే ఉండాలి అంతే ఏమిటా అయితే ఏమిటా అయితే అంటే ఎలా వెళ్తామండి ఎలా అభివృద్ధిని సాధిస్తాం నిజ కర్మ ఏమిటి నీ శక్తికి లోబడినది నిజ కర్మ అర్థమైందా నా శక్తికి మించి చేశానన్నావు అప్పుడేమైంది మా పిల్లలండి ఇన్ని కష్టాలు పడినా శక్తి లేకపోయినా సరే నానా కష్టాలు పడి చదివించానండి అంటున్న వాళ్ళు ఉన్నారా లేదా ఈజీక్వల్ టు ఫలితం ఏమొచ్చింది వాడు నేను సరిగా తోడకపోవడము వాడు ఒకవేళ చూసినా నీకు సంతృప్తి కలగకపోవడము అర్థమైందండి ఎందుకని నీ లోపల ఆ భావన బలంగా ఉంది నా కష్టాలు పడ్డానండి ఎంతో కష్టాలు పడ్డానండి నన్ను నేను ఎంతో తగ్గించుకున్నానండి నేను ఎన్నో త్యాగం చేస్తే కానీ వాడు చదువుకోవాలి వాడు పైకి రాలేదు అక్కడికి పంపించానండి ఇక్కడికి పంపించాడు వాడి అలా చేశానంట ఇలా ఆకాశంలో పంపించాను ఎక్కడ పడ్డాడండి నేల మీద పడ్డాడండి ఎందుకని ఆకాశంలో నిలబడ్డానికి స్థానం లేదు ఎప్పుడు తెలియాలి అప్పుడది నిజ కర్మోపాతం నీ నిత్య కర్మ ఏమిటి నీ విశేష కర్మ ఏమిటి నీ నైమిత్తిక కర్మ ఏమిటి ఈ మూడికి అనువుగా నీ జీవితాన్ని నిర్మాణం చేసావా ధర్మాన్ని ఆలంబనంగా స్వీకరించావా యోగక్షేమాలను మాత్రమే పట్టించుకుంటానని భగవంతుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు అనన్యాశింతయంతో మా జనా పర్యపాసతే నిత్యాయుక్తక్షేమం వహా భగవంతుడు క్లియర్గా చెప్పాడు నీ కోట్లు ఇస్తా బూట్లు ఇస్తా సూట్లు ఇస్తానని చెప్పలే ఏం చెప్పాడు నీ యోగక్షేమాలను పట్టించుకుంటాను దట్ ఈజ్ మై వాగ్దానం ఐ ప్రామిస్ యూ అందరికి ఎలాంటి వాడే చెప్పాడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ పరియుపాసతే నాకు నీకు భేదం లేదని గనక నువ్వు ఉపాసన చేసినట్లయితే ఎట్లా ఉపాసించాలంటే భగవంతుండడు గజగోవిందం భజగోవిందం నాలు చివరంటే లాభంలే నీకు నాకు భేదం లేదయ్యా దేవుడికి దేవుడికి భేదం లేదయ్యా జీవుడే దేవుడు దేవుడే జీవుడు నీకు నాకు భేదం లేదు శివోహం సోహం అండమైన అనే పద్ధతిగా నువ్వు నన్ను ఉపాసిస్తే నేను నీకు వాగ్దానం చేస్తా ఏ వాగ్దానం చేస్తాను యోగక్షేమం వహాహం నువ్వు పొందవలసిన దాన్ని పొందేట్టుగా చూస్తాను పొందిండి పోకుండా చూస్తాను ఈ రెండు వాగ్దానాలకండి నీకేం కావాలి అసలు నీ జీవితం మొత్తం మీద ఈ రెండే కదా ఉన్నాయి నువ్వు పొందవలసిందాన్ని పొందేటట్లుగా చూస్తాను పొందింది పోకుండా చూస్తాను చాలా మనమేమన్నాం అర్థమైందండి ధనాగమతృష్ణ అర్థమేనండి అందువల్ల మూఢజహి అని ముందు వేసేయండి ఎత్తుకోవడమే మూఢ జహి అన్నాడు ఎవరైతే ఈ తృష్ణ చేత బాధించబడతారో వాడితో మూఢత్వం బలపడిపోతుంది వాడికి అనన్యాస్యంత ఎంతో మా గుర్తుకురాదు ఎంతసేపు ఏం గుర్తుకొస్తుంది ఆ తృష్ణ దేని చుట్టూ అదే గుర్తుకొస్తుంది అర్థమేనండి ఏ విషయ సుఖమైనా ఏమునండి శబ్ద స్పర్శ రూప రసగంధార అంతేనా ఈ ఐదు కాక విషయాలు ఇంకేమున్నాయి అసలు అంతేనా వెళ్ళినా నీకు ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా ఇండియాలో ఉన్నా ఈ భూమండలం ఎక్కడ ఉన్నా ఈ ఐదేనా విషయాలు కాదా ఇంకేమున్నా ఈ జీవన సత్యాన్ని ఎరిగితే ఆ విషయంలో నీకు ఎందుకంత బలహీనత నిందాకేమన్నా ఇంకా కావాలి విస్త్రాయం అన్నానా ఇంకా కావాలి లిస్టులో ఏముంటాయి ఈ అయితే ఉంటాయి ఇంతకుమించి ఏముంటాయి శబ్ద స్పర్శ రూప రస గంధ కొంతమందికి ఏమిటండి అది అదే కొట్టారు కదా ఇట్లా సెంక్లు స్ప్రేలు అది ఒక వ్యామోహం అవునా వాటి విరువ బట్టలు ఎన్ని ఉంటాయో ఇవన్నీ ఉంటాయి ఏమిటాయా కదో వెర్రి నాకదో ఆనందం అంటాడు అంతే వాడే ఒప్పుకుంటాడు నాకదో వెర్రు అని ఎందుకని ఒకటి సరిపోదు అది పెరుగుతూ పోతుంది ఎక్కడికి వెళ్ళినా సరే వాడు ముందు కొనేది అదే కొంతమందికి ఏమిటి వస్త్ర వ్యామోహం ఎక్కడికైనా వెళ్ళేమండి ముందేం చేస్తాడు కొంతమందికి ఏమిటి ఇలా వస్తు విషయం వ్యామోహం అనేది ఇప్పుడు దేంతో ముడిపడి ఉంది అయితే వస్తువు ఆ వస్తువుకి సంబంధించిన విషయం ఎందుకని వస్తువు కనుక విషయానికి సంబంధించింది కాకపోతే నువ్వు నువ్వు దాన్ని స్వీకరించడం అర్థమైనా వస్తువు విషయానికి సంబంధించకపోతే కాశీ వెళ్ళాడండి హరిద్వారం వెళ్ళాడండి రుషికేశి వెళ్ళాడండి వచ్చేటప్పుడు ఒక పార్ధివలింగం తెచ్చుకోవచ్చుగా ఒక బాణ లింగం తెచ్చుకోవచ్చుగా రోజు అర్చన చేయవచ్చుగా కానీ వచ్చేటప్పుడు ఏం తెచ్చావున్నాం కాశ్మీర్ సిల్క్ తెచ్చుకోకపోతే ఎలాగండి కాశీ సిల్క్ చీర తెచ్చుకోకపోతే ఎలాగండి కాశీ వచ్చి వేస్ట్ కదండి దేనికోసం వెళ్ళావు విశ్వేశ్వర దర్శనం కోసం వెళ్ళాము తెచ్చుకుంటే ఎవరిని తెచ్చుకోవాలి ఆ విశ్వేశ్వరం ఇప్పుడు ప్రతీకగా ఏమన్నా అభిజ్ఞగా తెచ్చుకోవాలి ఒకటేదా గుర్తుగా అభిజ్ఞ అంటే గుర్తు కానీ ఏం తెచ్చుకున్నావు చీర నారా కూర అంతకు మించి ఏముంది కాబట్టి ఎక్కడైనా ఏమున్నాయి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవే ఉన్నాయి అంతే ఈ ఐదే ఎంత తిరగేసినా ఈ ఐదే కాబట్టి ఇంకా కావాలనే జాబితా రాసుకోలేదా రాసుకోవాలి రాసుకుని ఏం చేయాలి దాంట్లో ఏది బలంగా ఉందో ఈ ఐదు విషయాలలో ఆ పక్కన విరాయాలి రాసిన తర్వాత ఏం చేయాలి ఇవి నాకు ఎందుకు బలంగా ఉన్నాయి అని విచారణ చేయాలి అంటే కొంతమంది మ్యూజిక్ సీడీలు అదో వెర్రి దానికి ఏం అంతు ధరి ఉండదండి రాక నిండా ఆ మ్యూజిక్ సీడీలే వాడు ఎప్పుడు వింటాడో ఎప్పుడు వింటాడు ఎవడికి తెలియదు అంతే అదేంటంటే నా మూడుని బట్టి వింటానండి అంటే ఈ మూడు ఎప్పుడు మారుతుందో ఆ మ్యూజిక్ ఎప్పుడు మారుతా వాడికి తెలియదు బికాస్ రెండు చెంచలమే రెండింట్లో ఏదీ స్థిరం లేదు అర్థమైందా అదే భజగమైన వెంట అన్నాయన అంటే అబ్బాయి అలాంటివి నచ్చవండి నాకంట ఎందుకని వివేకము విచారణ రెండు వకారంతో ఉన్నాయండి వివేకము విచారణ అవి వస్తే ఏమవుతాయి ఇవన్నీ పోతాయి మోహం పోతుంది వ్యామోహం పోతుంది అర్థమైందా కాబట్టి ఎప్పుడు కూడా మానవుడు జ్ఞానాన్ని పొందాలంటే దేని వేకాని విచారణని ఆశ్రయిస్తే పురుషద్భుద్ధి మనసి వితృష్ణ నీ మనసు ఒక గొప్ప బంధములో నుంచి బయటపడిందోవిందుణ్ణి నేను ఎందుకు పట్టుకోవాలని అడుగుతున్నావు కదా గోవిందుణ్ణి కనుక లక్ష్యంగా పెట్టుకుంటే నీ జీవితం కూడా ఒక పరిష్కారం చెబుతున్నాడు నీ మనసు ఎప్పటికీ ఆశ అనే దాంట్లో తగులుకోదు ఆశ అనే గాలానికి నీ మనసు తగులుకోదు నిన్ను ఎవరు వంచలేరు నిన్ను ఎవరు లోభానికి గురి చెయ్యలేరు అదేనండి నీ కళ్ళ ముందు ఎన్నైనా జరగవచ్చు కాక ఏమాత్రం లొంగడనమాట ఎందుకని మనసు ఈ ఆశ అనే గాలానికి చిక్కుకునేటటువంటి అవకాశం లేకుండా కూడింది వితృష్ణ గురు సద్బుద్ధి మనసి వితృష్ణ వితృష్ణ నిశేషముగా ఆశ అనేది నశించిపోయింది ఏమండి మీకు ఏం కావాలంటే అది ఇస్తానండి నాకేమొద్దాయా బాబు ఏమొద్దంటారేంటండి నాకేం అవసరం లేదయా బాబు ఎందుకనండి నా లక్ష్యం గోవిందుడు నువ్వుగా స్పష్టంగా ఏం చెప్తాడు ఇప్పుడు నాకు లక్ష్యం ఇందు ఈశ్వరుడు సద్గురుమూర్తి భగవంతుడు అదే ఒక ఆయన వచ్చాడు ఇలాగే నేనేదో పని చేసుకుంటాను ఏమండి మీ పూర్వజన్మ సంగతి చెప్తాను ఈ జన్మ సంగతి కూడా చెప్తాను మొత్తం అంతా జననం నుంచి మరణం దాకా చెప్తానండి అన్నాడు నా దగ్గరకు వచ్చి సరే ఒక మాట ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్తే అప్పుడు నీ దగ్గర నేను చెప్పాను అది చెప్పడానికే కదండి నేను వచ్చి నాడు సరే నేనెప్పుడు భగవంతుడిని అవుతానో చెప్తావా నా ప్రశ్న ఏమిటి నేనెప్పుడు భగవంతుడిని అవుతానో చెప్తావా అదేంటండి నా ప్రశ్న ఇది ముందు దీనికి ఆన్సర్ చెప్తే మిగిలింది ఎందుకని నా లక్ష్యం భగవంతుడు నువ్వు చెప్పే అంశాలు కావు నువ్వేం చెప్తావు నీకు ప్రమోషన్ వస్తుందండి నీకు డిమోషన్ వస్తుండే నువ్వు లక్ష్యాధికారం అవుతావు అండి నువ్వు భిక్ష అధికార అవుతా ఇవే కదా నువ్వు చెప్పేది నాకు వాటితో పనిలే నాకేం దేంతో పని నా లక్ష్యం భజ గోవిందం గోవిందు కాబట్టి నాకేం కావాలి నేను భగవంతుడిని ఎప్పుడు అవుతానో చెప్తావా లేదు నేను భగవంతుడిని ఎప్పుడు దర్శిస్తానో చెప్పుకోని నేను ఎప్పుడు అవుతానో నువ్వు చెప్పలేవు కానీ ఏం చెప్పగలవు ఇది చెప్పగలవు ట్రై చెయ్యి ఇవన్నీ జాతకాల్లో ఉండవండి మరి ఇంక నువ్వు చెప్పేదేముంది ఎందుకంట ఆ తృష్ణ అనేటటువంటి గాలానికి నువ్వు చిక్కుకున్నప్పుడు ఇవన్నీ నీ మీద పనిచేస్తాయి అప్పుడేం చేస్తావు కెంపులు పెడదామా రత్నాలు పెడదామా అది పెడదామా ఇది పెడదామా దాన్ని ఇదే అడదామా దీని ఈ దర్వాజా తీసి అటు ఆ దర్వాజా తీసి ఇటు పెడదామా ఇల్లు పడగట్టు కడదామా అన్నీ ఎక్కడ దేంట్లో తగులుకున్నావు ఆశాతృష్ణ అతృష్ణ అనేటటువంటి గాలానికి చిక్యం చెగంగానే ఏమైంది మీరండి ఉత్తరానికి నడుస్తున్నారండి తూర్పుకి నడిస్తేనే మీకు మీరు అనుగుణ పరి అవుతుంది లేకపోతే మీకు మీకు కష్టాలు లేపా అనంగానే ఏమైపోయావు ఎంతసేపు తూర్పా ఉత్తరం తూర్పా ఉత్తరం నీ లక్ష్యం ఏమై ఉండాలి అసలు ఇక్కడ తగాది ఎక్కడొచ్చింది గమ త్రోష్ణ తలుపు ధరిస్తే లక్ష్మీదేవి వస్తుందా ఆ తలుపు తెరిస్తే లక్ష్మీదేవి వస్తుంది ఎవరిని తలుపులు ధరిస్తే నువ్వు తలుపులు గిడికిలు ధరిస్తే లక్ష్మీదేవి వస్తుందా ఎవరు చెప్పారు బుర్ర తలుపులు ధరిస్తే వస్తుంది సద్బుద్ధి కురు సద్బుద్ధి మనసి వితృష్ణ గోవిందుణ్ణి ఆశ్రయించి లక్ష్మీదేవి ఉందా లేదా అవునా రాజుగారిని పట్టుకోవాలా మంత్రి గారిని పట్టుకోవాలా ఎవరిని పట్టుకోవాలండి మనం ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాం ఎందుకండి మన కంపని గోవిందుడి ఆశ్రయం లభిస్తే గోవిందుని పరివారం నీకు లభించదా శంఖాన్ని వేరే చక్రాన్ని వేరే గరుద్మంతుడిని వేరే హనుమంతుడిని వేరే లక్ష్మీదేవిని వేరే ఇలా ఎంతమంది నేను పట్టుకుంటా ఆదిశేషుణ్ణి వేరే ఏం చేయాలి అసలు గజ గోవిందం ఒక పని చేయము గోవిందుని లక్ష్యంగా పెట్టుకో అప్పుడు ఏమైంది అన్ని సమస్యలకు పరిష్కారం వచ్చేదా రాలేదా దైవానుగ్రహమున్న గ్రహములు చేయను ఈ గ్రహములన్నీ ఎవరి కంట్రోల్లో పనిచేస్తున్నాయండి ఈశ్వరానుగ్రహంలో పనిచేస్తున్నా దైవానుగ్రహంతో పనిచేస్తున్నాయి అంతేనా కాదా కాబట్టి భగవంతుడు సత్య ఏమన్నారు ఏమండి కుజ జపం చేయమంటారా సూర్య జపం చేయమంటారా శనికి జపం చేయమంటారా రాహువు ఏమన్నారు దైవానుగ్రహం ఉన్న గ్రహములేమి చేయును నీకు విశ్వాసం దేంట్లో ఉండాలి ఇప్పుడు ఈశ్వరుని విశ్వాసం ఉండాలి ఎందుకని వాడు కదా సృష్టికర్త మనం మాటి మాటికి ఏం చేస్తుంటాం అసలు వాడిని వదిలేస్తూ ఉంటాం ఏం చేస్తున్నాం ఏం చేస్తే డబ్బు వస్తుందా అని ఇలాంటి షార్ట్ కట్ మెథడ్లన్నీ బతుకుతాం నీకు అనారోగ్యం ఎందుకు వచ్చిందా ఆ గడ్లో రాహు ఉన్నాడు ఈ గడిలో శని ఉన్నాడు ఆ రాహు ఈ శను చూస్తున్నాడు ఈ శని ఆ రాహు అందు నువ్వేం చెయ్యాలి నీ కర్తవ్యం ఏంటి నిజ కర్మ అర్థం అర్థమైందంటే అందుకే మఠమటూ ధనాగమృష్ణే నిజ కర్మోపాతం మానవుడు తన నిత్య కర్మని తన నిత్య నైమిత్తిక కర్మని తన విశేష కర్మని తన ధర్మాన్ని తాను పొందవలసినటువంటి లక్ష్యాన్ని స్థిరంగా పట్టుకున్న వాడివే అసలు నీకు ఇన్ని ఎందుకు వస్తుంది ఇంత తగాలా ఎందుకు వస్తుంది गुड़वंत पड़ता पड़ वाल कदा नी अोग्यम वना कदाकना अभी रावाली अभी रावाली अभी रावाली अंदे गोल धनागम कर्मोप వినోదయ చిత్తం పురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఆశ అనే గాలానికి చిక్కుకోకుండా గోవిందుణ్ణి ఆశ్రయించు అనేటటువంటి ఉపదేశాన్ని ఈ రెండో శ్లోకంలో చక్కగా మనకు అందించారు శంకర భగవద్ పాడు రజ గోవిందం రజ గోవిందం గోవిందం భజ మోడమే భజగోవిందజగోవిందం గోవిందం భోమతే సంప్రాప్ సే ని నక్షుక్ కరణే భనామతృష్ణా యల్లభసే నిజకర్మోపా విన వినోదయూతి మనసి వితృష్ణా భజ గోవిందం భగోవిందం గోవిందం భోమతే భజ గోవిందం భోవిందం గోవిందం భోమతే హరి ఓ